ఇంకా ఏం చెప్పారంటే ఏషి ఏవ సాధుకర్మ కారయతి తేభ్య లోకేభ్య ఉన్నిమీషతే ఇప్పుడు జీవుడు ఉన్నాడు జీవుడంటే అంతఃకరణ ప్రధానుడికి జీవుడు అంటే అంతఃకరణమే ప్రధానంగా అంతఃకరణ మనస్సు దేహము మనస్సు దేహం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి అంతఃకరణ జీవుడికి చైతన్యము ఎక్కడి నుంచి వస్తుంది పరమాత్మ ఎన్ని నుంచే వస్తుంది ఈ అంతఃకరణ ప్రధానమైన జీవుడు ఎప్పుడైతే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఉన్నతమైన కర్మలు చేస్తాడో అప్పుడు ఉత్తమ లోకాల్ని పొందుతాడు అని చెప్పాడు తర్వాత ఏషేవ అసాధు కర్మ కారయటి సంయమేభ్యో లోకేభ్య అధో నిమీషతే ఈ అంతఃకరణ ప్రధానమైన జీవుడు ఎప్పుడైతే ఆ ఆత్మ చైతన్యం నుంచే స్ఫూర్తిని అనుగ్రహాన్ని పొంది తప్పు పనులు చేస్తాడో అప్పుడు మనుష్య లోకం కంటే క్రింది లోకాలకి అంటే అధోలోకాలకి అంటే చెట్టు పుట్ట పాము అలాంటి జన్మలలోకి వెళ్ళిపోతాడు అని చెప్పారు కాబట్టి పుణ్యకర్మ చేసి ఉత్తమ లోకాలు పొందినప్పుడు జీవుడు పొందేది ఆ పరమాత్మ యొక్క అనుగ్రహమే పరమాత్మ నుంచి చైతన్యాన్ని శక్తిని పొంది పుణ్యకర్మలు చేసి ఉత్తమ లోకాలని పొందుతాడు ఆ పరమాత్మ నుండి చైతన్యాన్ని శక్తిని పొంది పాపకర్మలు చేసి అర్ధోలోకాలకి పోతాడు అని చెప్పారు ఇప్పుడు ఆ ప్రకరణంలో ఉన్నది పరమాత్మ లేకపోతే ఇంద్రుడు వాయువున పరమాత్మ అనే విషయం మనకి స్పష్టమైపోతోంది కాబట్టి ఇక్కడ ఇంద్రుడు కానీ వాయువు కానీ జీవుడు అసలే కాదు కేవలము పరమాత్మయే ఈ టాపిక్లో ఇంద్రుడి చేత ప్రతార్థము ఉపదేశించబడినది తర్వాత ఏష లోకాధిపతి ఏష లోకేశాను లోక శబ్దానికి సకల ప్రాణులు అర్థం సకల ప్రాణుల యొక్క అధిపతి సకల ప్రాణుల యొక్క అంతర్యామి నియామకుడు అంటే పరబ్రహ్మ అవుతాడా ఇంద్రుడవుతాడా పరబ్రహ్మే అవుతాడు ఇంద్రుడు కూడా ఒకనొక జీవుడే ఒక ఉన్నత జీవుడు వాయుదేవత కూడా ఒకనొక జీవుడే సకల లోకాధిపతి సకల లోకేశ అనేప్పటికీ ఒకనొక దేవత రాదు కేవలము పరబ్రహ్మయే వస్తుంది కాబట్టి ఈ వాక్యాలని ఏదో ఒక పరిచ్ఛిన్నమైన దేవతోపాసనగా వ్యాఖ్యానం చేయటం తగదు జీవుడిగా వ్యాఖ్యానం చేయటం అసలే తగదు ఈ ఉపనిషత్తు యొక్క తాత్పర్యము పరబ్రహ్మ యొక్క ప్రతిపాదనమే అని అది సిద్ధాంతం సర్వమేత పరబ్రహ్మణి ఆశ్రీయమాణే అనుగంతుం శక్యతే ముఖ్యే ప్రాణే కాబట్టి ఇక్కడ ఈ చెప్పిన మొత్తం ప్రకరణంలో అనేక ఉపక్రమ ఉపసంహారాలు మధ్యలో కర్మబంధము క్షయముగుట తర్వాత యేష లోకేశకాధిపతి ఇలాగే ఎన్ని అంశాలైతే ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చెప్తూ ఉన్నాయో ఇవన్నీ ఎప్పుడు పొసగుతాయి యుక్తియుక్తంగా ఉంటాయి ఆ ప్రాణప్రజ్ఞాత్మ అన్నదానికి పరమాత్మ మీరు స్వీకరించినప్పుడు అవి యుక్తియుక్తంగా ఉంటాయి అంతేకాని ప్రాణప్రజ్ఞాత్మ అంటే ఇంద్రదేవతను లేకపోతే ముఖ్యప్రాణము ముఖ్యప్రాణము అంటే ముఖే భవ ముఖ్య మీరు పీల్చి విదిలిపెట్టేటువంటి ప్రాణము అంటే వాయుదేవత వాయు అర్థం ముఖంలో ఉంటుంది ముఖం అంటే ఇదండి ఇక్కడ ఉండే ప్రాణం ఏమిటి గాలి పీల్స్తారు గాలి విడిచిపెడతారు దాన్ని ముఖ్య ప్రాణము అంటారు ఆ ముఖ్యప్రాణము వల్లనే ఈ ఇక్కడ ప్రతిపాదించేటువంటి తత్వము ఆ ముఖ్య ప్రాణమే అని చెప్పినట్లయితే ఇంతవరకు వ్యాఖ్యానించినటువంటి వాక్యాలన్నీ కూడా అవి ఏమీ సందర్భంగా ఉండవు కాబట్టి ఇక్కడ వాయుదేవత లేకపోతే ముఖ్య ప్రాణము ప్రతిపాద్య వస్తువు అని అనుట సరికాదు అలా కాకుండా ఇక్కడ ప్రతిపాద్య వస్తువు పరబ్రహ్మాన్ని కనుక మీరు చెప్పినట్లయితే చక్కగా అన్ని వాక్యాలు కూడా పర్ఫెక్ట్ గా దాంట్లో ఫిట్ అవుతూ ఉన్నాయి అని సిద్ధాంతం చేశాడు తస్మాత్ ప్రాణో బ్రహ్మ ఆ కారణం చేత కౌశిక ఉపనిషత్తులో ప్రాణప్రజ్ఞాత్మ అని మొదలుపెట్టి ఇంద్రుడు చేసిన ఉపదేశంలో వస్తువు పరబ్రహ్మయే గాని ముఖ్య ప్రాణము కాదు సరిపడిందండి రవ సూత్రం వక్తురాత్మోపదేశాత్ ఇది అధ్యాత్మ సంబంధ భూమా ఇప్పుడు ఈ సూత్రాన్ని మీరు చూడండి నా అంటే ఆ సిద్ధాంతాన్ని కాదంటాడు నా అంటే కాదు కాదు అంటే ఏమిటి కాదు ప్రాణప్రజ్ఞాత్మ అని ఉపక్రమించి పౌశీతిక్య ఉపనిషత్తులో ప్రతిపాదించిన వస్తువు పరమాత్మ కాదు నా పురోపక్షం ఇందువల్ల వక్తు ఆత్మోపదేశాత్ వక్ ఆ ఉపదేశించిన ఆయన ఎవరైనా ఇంద్రుడు ఆత్మోపదేశాత్ తనను పూజించమని ఉపదేశించాడు కాబట్టి కదా అక్కడ మీకు వాక్యం ఉంది నేను వస్తుందని చెప్పాను అక్కడ ఏముంది సయోమాం వేద నహ వైద్య కేనచన కర్మణీయతే అని ఉంది కదా నేను చూసిన దాంట్లో ఎవడైతే నన్ను తెలుసుకుంటాడో వాడికి కర్మబంధము లేదు అని ఉంది ఆ చెప్పిన వాడు ఎవడు వక్త ఎవరు ఇంద్రుడు ఇంద్రుడు ఎవరు నన్ను తెలుసుకుంటే కర్మబంధము లేదు అని చెప్పాడు అక్కడ కర్మబంధం లేదు ఆ మాట అలాంటి ఇప్పుడు తెలుసుకోవడం ఎవరిని నన్ను నన్ను ఎవరు ఇంద్రుడు కాబట్టి ముఖ్య ప్రాణం కాకపోతే కాకపోవచ్చు కానీ ఇక్కడ ప్రతిపాద్య వస్తువు ఇంద్రుడే అవుతుంది అంతేగాని పరబ్రహ్మ కాజాలదు నా వక్తురాత్మోపదేశ అది పూర్వపక్షం పూర్వపక్షం అని మనకి ఎలా చేసింది సూత్రంలోనూ ఇతి చే అని అన్నట్లయితే ఎక్కడైనా ఇతి చేత్ అది పూర్వపక్షం అని తెలియదండి తెలుస్తుంది కదా ఇది చేత ఆ పూర్వపక్షాన్ని మేము తిరస్కరిస్తున్నాము ఎందువల్ల అంటే హీ బికాస్ అని ఎవడైనా అంటే దానికి సమాధానం ఇది ఏమిటి సమాధానం బ్రహ్మయే ఇంద్రుడు కాదు ఎందువల్ల హీ బికాస్ అస్మిన్ ఈ ప్రకరణమునందు అధ్యాత్మ సంబంధ భూమా యొక్క సంబంధము అధికముగా అధ్యాత్మ అంటే పరమాత్మానర్థం ప్రత్యేగాత్మానర్థం ఈ దేహేంద్రియాదులయందు ఏ ఆత్మ పరమాత్మ ప్రకటమవుతూ ఉన్నదో దానితోటి సంబంధాన్ని కలిపేటువంటి వాక్యాలు నిండా ఈ ప్రకరణంలో ఉన్నాయి కాబట్టి అధ్యాత్మమునందుండే తత్వాన్ని ఈ ప్రకరణం చెప్తుంది తప్పిస్తే ఇంద్రదేవత చెప్పదు జరపడిందండి అది సూత్రం నా భక్తురాత్మోపదేశాది చేతి అధ్యాత్మ సంబంధ భూమా హస్మి చాలా చిత్రంగా ఉంటుంది నేను ఒకసారి శాన్ ఫ్రాన్సిస్కోలో దేవాలయానికి వెళ్లాల్సి వచ్చింది అదే దేవాలయంలో ప్రసంగం అప్పుడు చెప్పాను వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంకే పైన ప్రసంగాలు ఏర్పాటు చేయొద్దు దర్శనమే ఏర్పాటు చేయండి ఎందుకంటే దేవాలయంలో ప్రసంగం ఏర్పాటు చేస్తే నేను ఏదో మొహమాటానికి దిగుతానో అదంతా కూడా నాకు బరువు దేవాలయంలో వాళ్ళకి ఈ ప్రసంగాలు టెంపుల్ క్రౌడ్ అని ఒకటి ఉంటుంది ఒక పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ క్రౌడ్ అది టెంపుల్ క్రౌడ్ అంట ఆ టెంపుల్ క్రౌడ్కి తీర్థప్రసాదాలు దర్శనము ప్రసాదము కావాలి తప్ప ఇంకా మిగతా అదేమీ ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళ వాళ్ళ దృష్టి వేరే ఉంది సరే అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి పాఠం గీత మీద పాఠం ఏమిటి అక్కడ వాక్యం ఏమిటి ఏమిటంటే నన్ను నన్ను నువ్వు శరణు వేడు నన్ను శరణాగతి చెయ్యి అని ఉంది కదా సర్వధర్మాన్ని పరిచర్జ్య మామేకం శరణం అని ఉంది కదా నన్ను శరణాగతి చెయ్యి అని వాక్యం ఇంకో వాక్యం ఏముంది నేనే సకల ప్రాణులలో ఆత్మరూపముగా ఉన్నాను అనుంది ఇంకోటేముంది మాం యజ మధ్యాజి మాం నమస్కూరు నాకు పూజ చేయి మద్యాజి యాజాంటి పూజ చేయటం నాకు పూజ నాకు నమస్కారం చేయి అని ఉంది నేను ఈ ప్రకరణ అంతా చెప్తున్నాను ఆ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మనే మనం ఆరాధించాలి ఆ పరబ్రహ్మనే మనం ఆత్మరూపంగా తెలుసుకోవాలి నేను ఇలాగేదో నా గోళ నేను చెప్తుంటే ఒక ఆయన లేచాను ఆయన ఆ టెంపుల్లో పూజారితో పాటుగా ఓ పండితుడు ఆయన ఆ టెంపుల్లో చిరకాల నుంచి ఉన్నారు ఆయన నామాలు ఉన్నారు మంచిది ఆయన లేచాడు లేచి ఆయన ఎలా నేను డయర్స్ మీద కూర్చున్నాను ఆయన ఆడియన్స్లో ముందులో కుర్చీలో ఆయన కూర్చున్నారు వంద మంది ఉన్నారు ప్రసంగం గంటన్నర అయింది ఇంకంటే పావు అయింది ఇంకో క్వశ్చన్ ఆన్సర్ సెషను ఆయన అంతవరకు అలాగే అతి కష్టం మీద లేచారు లేచి ఏమిటంటే మీరు చెప్తారు అక్కడ చెప్తున్నది ఎవడు శ్రీకృష్ణ నేను అన్నాను నేను చాలా సౌమ్యంగా సమాధానం చెప్పాను తర్వాత వాళ్ళందరూ అన్నారు కూడా స్వామిజీ చాలా ఓపిక్గా సమాధానం చెప్పారు ఆయన ఎంత దూకుడుగా మాట్లాడారంటే ఆ దూకుడు ఏమండి స్వామీజీ మీరు చెప్పండి మద్యాజీ మాన నమస్కరం ఉందా లేదా గీతలో ఉంది ఆ చెప్పిన వాడు ఎవడు శ్రీకృష్ణుడు కాబట్టి ఇప్పుడు మద్యాజీ అంటే అర్థం ఏమిటి నన్ను పూజ చేయము అంటే మీరు ఎవరిని పూజ చేయాలి శ్రీకృష్ణుని పూజ చేయాలా అక్కర్లేదా పూజ చేయాలి శ్రీకృష్ణుడు అంటే ఎలా ఉంటాడు రెండు చేతులతో ఉంటాడు కదా నన్ను ఏదో పరబ్రహ్మ అంటారేమిటి పరమాత్మ పరబ్రహ్మను ఊరుకుంటావా దాన్ని ఆత్మ అంటారు మా నమస్కృరు అంటే నాకు నేను నమస్కారం చేసుకోమని నా అర్థం దానికి అని ఇలా మొదలుపెట్టాడు నేను ఓపిగ్గా ఆయనకి సమాధానం చెప్పాను అప్పుడు ఈ ప్రకరణాన్ని కోర్ట్ చేశాను నా భక్తురాత్మోపదేశాది చేబంధ భూమా యస్మిన్ ఇక్కడ ఇంద్రుడు ప్రదర్ధనులతోటి నన్ను తెలుసుకో నన్ను తెలుసుకుంటే నీకు అన్ని కర్మబంధం నుంచి మోక్షం చెప్తున్నాడు కదా అప్పుడు ఇక్కడ ఇది ఇంద్రుడిని పూజించాలనే అర్థం దేనికి కాదు నీ సూత్రం చెప్తోంది కదా అప్పుడు అస్మశబ్దానికి అర్థం ఏమిటి నన్ను నేను నేను యొక్క తత్వాన్ని తెలుసుకో అని నేను మీకు చెప్పాననుకోండి అంటే స్వామి తత్వవిధానంద గారి పూర్వాపరాలు ఆయన పుట్టిపూర్వోత్తరాలు తెలుసుకోమని ఆయన బయోగ్రఫీ తెలుసుకోమని అర్థం దానికి కాదు అక్కడ వక్త ప్రధానం కాద నా వక్తురాత్మోపదేశాది చేతి అది పూర్వపక్షం సిద్ధాంతం ఏంటి అధ్యాత్మ సంబంధ భూమా హియస్మిన్ చెప్పినవాడు ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తి కాదు అక్కడ టాపిక్ అధ్యాత్మ సంబంధాన్ని తీసుకోవాలి చెప్పినవాడు శ్రీకృష్ణుడైనా దేవకీనంద నుండి తెలుసుకోమని కాదండి గీతలో మనకి చెప్తుంది దేవకీ వసుదేవుల కొడుకు ఆ కొడుకు అర్జునుడి బావమరిది వాణ్ణి తెలుసుకోమని కాదు చెప్తా అక్కడ చెప్తున్నది పరమాత్మ అధ్యాత్మ సంబంధమే కానీ అక్కడ అస్మశబ్దానికి ఆ పరమాత్మను తెలుసుకోమని అర్థమే కానీ ఫలానా వాళ్ళ కొడుకుని తెలుసుకోమని కాదు అర్థం అక్కడ కాదు గీతలో కాదు అని నేను చెప్పుకురావాల్సి వచ్చింది ఓ విద్య చెప్పాల్సి వచ్చింది ఆయన ఏం చేసేదో తెలుసిన నేనంత ఓ విద్య చెప్తే దాన్ని ఆయన తిరస్కారం చేసే లేచే కాబట్టి ఋగ్వేదాన్ని ఇప్పుడు మీరు యూ జస్ట్ ఇమాజిన్ ఆయన ఏదో నాకు చేశాడని కాదు పాయింట్ యూ జస్ట్ ఇమాజిన్ ఋగ్వేదాన్ని ఈ మూలం జామూలాక తల్లకిందులుగా వల్లించి ఆ ఋగ్వేద మంత్రాలని కర్మల్ని చేసుకునేవాడికి ఇంద్రదేవత ఉపాసన అంటే ప్రీతి ఉంటుంది అంతే కానీ ఈ పరబ్రహ్మ ఈ రూపం లేదు రసం లేదు రంగు లేదు రుచి లేదు ఇలాంటి పరబ్రహ్మ అంటే వాళ్ళకేదో ఇంట్రెస్ట్ ఉండదు అది పూర్వపక్షం అర్థమేంటి కదండి నా వక్తురాత్మోపదేశి చే కాదయా వక్ అది పూర్వపక్షం దానికి సమాధానం ఏంటంటే ఆయా వక్తని చూడకాయ నువ్వు భక్త ఎవడైనా ఉంట పర్సనాలిటీని చూడకు పర్సనాలిటీ ఎవడైనా ఉంటాడు పీపుల్ వర్షిప్ పర్సన్స్ నెవర్ వర్షిప్ పర్సన్ ఇప్పుడు పుట్టుబట్ట సాయిబాబా గారు ఉన్నారు ఆయన ఏమన్నారు నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవని అన్నారు అంటే వీడు నా హృదయంలో సాయిబాబా గారు ఆ చుట్టూ అయినా నా హృదయంలో ఉంటా అలా తెలుసుకుంటుంది అదే అర్థం ఆయన చెప్పిన అర్థం అది కాదు ఆయన దేహాన్ని తెలుసుకోమంటారు దేవుడంటే ఆ పరమాత్మని తెలుసుకోమని ఆయన చెప్తున్నారు వీళ్ళు అర్థం చేసుకోవాలి కాబట్టి వక్తకి ఎప్పుడూ ప్రాధాన్యం లేదు అయితే ఈ సమస్య ఎప్పుడూ ఉంది ఏమిటంటే వక్తకి ప్రాధాన్యం ఇచ్చి ఆ వక్త యొక్క బోధలో ఉండే తత్వాన్ని విస్మరిస్తే దాని నుంచి మతాలు పుడతాయి దట్ ఈజ్ హౌ మతాలు పుట్టి పద్ధతి అని క్రైస్ట్ వచ్చి అనేక గొప్ప విషయాలు చెప్పేసి నేను వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన బోధనలన్నింటినీ పక్కన పారేసి ఆయన ఇలా ఇప్పుడు ఇక్కడ పుట్టాడు అక్కడ పుట్టాడు అంటూ ఆయన పుట్టుపూర్వోత్తరాలు బేసి ఒక థియాలజీ పెట్టి ఒక మతం పెట్టుకుంటారు గాంధీ గారు వచ్చేసి ఆయన బోధలన్నీ చేసేసి ఆయన కాలంలో కలిసిపోతారు కలిసిపోతే వీళ్ళు పార్టీ పెట్టుకుని ఆయన బొమ్మలకి దండలు వేస్తూ కాలక్షేపం వేస్తూ చాలా తప్పు తత్వాన్ని తెలుసుకోవాలి వ్యక్తిని గురించి అనవసరం కాబట్టి నన్ను అడిగారు ఒక పరమహంస యోగానందం మహాత్ములు ఉన్నారు ఆయన బోధలు మీరు చదివారా అని నన్ను అడిగారు నేను చదివాను నేను చెప్పాను చాలా బాగుంటాయి వ్యక్తిని ఆత్మజ్ఞానం వైపు నడిపించేటువంటి చక్కని బోధలు వారు చేస్తారు నేను చదివాను వారు ఒక యోగ మీరు చదివారా అని అడిగారు అది నేను చదవలేదండి ఎందుకంటే ఎందుకండి ఆయన బయోగ్రఫీ మనకెందుకండి అనవసరం కదండి దాంట్లో ఏమైనా తత్వం ఉందా అని అడిగారు లేదండి తత్వం ఏం లేదు బయోగ్రఫీనే మరి బయోగ్రఫీ ఉన్నప్పుడు అనవసరం నేను శంకరాచార్యులు బయోగ్రఫీయే చదవలేదు ఇంకా ఈ బయోగ్రఫీలన్నీ ఎందుకు ఆయన తత్వం పడుకు నేను ఎందుకంటే దాంట్లో ఏమంటుంది ఆయన పంజాబ్లో ఎవడో భక్తుడు ఉన్నాడు వాడు కష్టపడుతుంటే ఈయన గాల్లో వెళ్ళిపోయి వాడిని ఢిల్లీ వచ్చేసారని ఉంటుంది నాలుగు ఏం చేస్తారు కాబట్టి ఈ వర్త యొక్క ఆత్మోపదేశము టాపిక్ కాదు ఇది ఇక్కడ సేపు వక్త ఎవడైనా కావచ్చు వాడు చెప్పే బోధ అధ్యాత్మానికి సంబంధించినది ఆ వక్త యొక్క అంతరతమ ఆత్మ అది వక్తకి అతీతంగా ఉంటుంది చెప్పినవాడు శ్రీకృష్ణుడైనా అది దేవతీనందనుడు అనే స్టేటస్కి అతీతంగా ఉంటుంది ఇంద్రుడు చెప్తే ఇంద్రుడు ఒక దేవత లోకపాలకుడు అనే స్టేటస్కి అతీతంగా ఉంటుంది యముడు చెప్తే ఈయన నరకానికి హెడ్ అనే స్టేటస్కి అతీతంగా ఉంటుంది వీటన్నిటికీ అతీతంగా ఈ పర్సనల్ స్టేటస్కి అతీతమైన అధ్యాత్మ సంబంధమే దాని ఎందు ఉంటుంది అక్కడక్కడ చెప్తున్నవాడు ఇంద్రుడు ప్రతర్ధనుడు కనుక ప్రతర్ధనుడు ఎదురుకుండా నిలబడున్నవాడు ఇంద్రుడు కనుక ఆ ఇంద్రుడి సంబంధం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పట్లేదు ఇంద్రుడు ఉంటాడు కార్నర్లో ఉంటాడు ఇంద్రుడు అనేవాడు శ్రీకృష్ణుడు కూడా ఉంటాడు శ్రీకృష్ణుడు విగ్రహం అవుతుంటుంది మనమేమో భగవద్గీత ఫోటోగ్రాఫ్ పెట్టుకుంటాం అవన్నీ ఉంటాయి కానీ అదే తత్వం అనుకోకూడదు తత్వం ఎంతసేపు అధ్యాత్మంగానే ఉంటుంది భూమా పర్సంటేజ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ పరమాత్మ స్వరూపాన్ని గురించే ఉంటుంది ఓ కాంటెక్స్ట్ అన్నది ఒకటి పెట్టారు కాబట్టి గురు శిష్య సంవాద రూపంగా ప్రతిపాదించారు కాబట్టి అక్కడ ఇంద్రుడు అనేవాడు వక్తగాను ప్రతర్ధనుడు శిష్యుడుగాను ఉంటారు బై మీన్స్ దే ఆర్ దాట్ అంతేగాని అక్కడ టాపిక్ వాళ్ళిద్దరూ కూడా కాదు అని సూత్రం సో ప్రాణమే బ్రహ్మాని చెప్తాం రాణోబ్రహ్మాని చెప్తాం అంటే ముందు సూత్రంలో అంటే ఏమిటి ప్రాణశబ్దఘటితమైన ఆ కౌశీతక ఉపనిషత్తు వాక్యంలో ప్రతిపాద్య వస్తువు పరబ్రహ్మయే గాని మరొకటి కాదు అని చెప్తాం రాణోబ్రహ్మ ఇది ఉంటాం తత్ ఆక్షిప్యతే దాని మీద ఆ సిద్ధాంతం మీద ఒక ఆక్షేపం వస్తుంది ఆక్షేపం అంటే పూర్వపక్షం దాని మీద ఒక అభ్యంతరాన్ని లేవదీస్తున్నారు ఏమైనా అభ్యంతరం లేవతీస్తున్నారు నా పరం బ్రహ్మ ప్రాణశబ్దం అది నా మాటకి వ్యాఖ్యానం సూత్రంలో నానుంది కదా నాకు అర్థం ఏంటంటే ప్రాణశబ్దం పరం బ్రహ్మ నా అంటే కౌశీక్య పనిషత్తులో ఇంద్రుడు చేసిన ఉపదేశంలో ప్రాణం అనేది ఏదైతే ఉందో అది పరబ్రహ్మ కాదు పరబ్రహ్మని ఇంతదాకా ప్రూవ్ చేశారు కాదు అంటున్నారు కస్మాత్ ఎందువల్ల కాదు వక్తురాత్మోపదేశాత్ అగో అందువల్ల కాదు అది వక్త తనని ఉపదేశించాడు కాబట్టి అది ఆ వక్త యొక్క ఉపదేశం అవుతుంది తప్పిస్తే పరబ్రహ్మ యొక్క ఉపదేశం కాదు అని అది ఆక్షేపం దాన్ని వివరిస్తారు ఆక్షేపాన్ని వివరించాలి కదా ముందు ఆక్షేపాన్ని వివరించకుండా సమాధానం ఎలా వస్తుంది వక్తీ ఇంద్రో నామా దేవతా విశేష స్వమాత్మానం క్షే మిరాయా ప్రకరణం చూసుకోండి మీరు వెళ్ళి మళ్ళీ తీసుకువలండి ఉపనిషత్తు అక్కడ ఉపదేశించేసిన వాడు ఎవడు వక్త ఎవరు భక్తు ఆత్మోపదేశ మంత్రగత సూత్రంలోని పదం దాన్ని వివరిస్తున్నారు వక్త యొక్క అసలు వక్తెవరు వర్తెవరో మీరు తెలుసుకోండి ఇంద్రుడనే ఒక దేవత దేవతా విశేష అయితే దేవత అనగానే ఈ దేవతకి విగ్రహం ఉందా లేదా అని మనం సమస్య ముందుకు వస్తుంది ఇప్పుడైతే సమాజంలో అందరూ దేవతలకు విగ్రహాలు ఉన్నాయని ఫిక్స్ చేసి పెట్టేసుకున్నారు కాబట్టి ఎవరికి ఆ చర్చే అసలు లేనేలేదు ఆ ఓపెన్నెస్ ఆఫ్ మైండ్ కూడా లేదు దేవతలకు విగ్రహాలు ఉన్నాయి దేవుళ్ళు అనేకం వాళ్ళందరికీ విగ్రహాలు ఉన్నాయి విగ్రహాలంటే దేహం అని అర్థం వాళ్ళందరికీ దేహాలు ఉన్నాయి వాళ్ళేమో ఆ దేహాలను మనకి మలాగే వస్త్రాలు అవి కట్టుకుని ఆభరణాలు అవి పెట్టుకుని కిరీటాలు పెట్టుకుని చెప్పులు దొరుకుని కాళ్ళకి ముళ్ళు ఇచ్చిపోకుండా ఇటువతూ ఉంటారు వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు పేరెంటాలు ఉంటాయి కొడుకులు మనవాళ్ళు బావమురుగులు తప్పనిసరి పెళ్ళి ఉంటాయి మరి అవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అప్పుడప్పుడు వాళ్ళలో తగవులు ఆడుకుంటారు ఆహా తగవులు ఆడుకుంటూ ఉంటారు అని మన ఆ రకంగా దాన్ని వ్యాఖ్యానం చేసి నడిపిస్తున్నారు పోనీ అది అలాంటి పెట్టాలి దేవతకి విగ్రహం ఉందా లేదా అంటే మీకు ఈ సందర్భంలో ఏమనిపిస్తుంది లేకపోవడం ఏమిటండి ఉంది విగ్రహం అంటే మీ గుళ్ళో విగ్రహం కాదు దేవతకి ఒక శరీరము ఉందా లేదా ఉంది లేకపోవడం లేకపోతే కొడుకు కూతురు ఎక్కడి నుంచి వస్తారు బావుమరిది వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి దేవతకి విగ్రహం ఉంది అయితే ఆ మాట ఎందుకు చెప్పారంటే శంకరులు దేవ కశ్చిట్ విగ్రహవాన్ దేవతా విశేష దేవతా విశేష అంటే అనేక దేవతల్లో ఓ పర్టికులర్ దేవత పైగా విగ్రహం గలవాడు ఎందుకంటే మీమాంసకుల సిద్ధాంతంలో దేవతలకి విగ్రహం ఉండదు వాళ్ళు విగ్రహాన్ని ఒప్పుకో వాళ్ళు శుభ్రంగా జయమిని మహర్షి శబరస్వామి కుమారుల భట్టు వాళ్ళు కదా మీమాంసా శాస్త్రానికి మూలపురుషుడు జేమిని మహర్షి సూత్రకారుడు శబరస్వామి భాష్యకారుడు కుమారుల భట్టు వార్తీకారుడు వీళ్ళ ముగ్గురు వీళ్ల యొక్క సిద్ధాంతం అది పూర్వపక్ష పూర్వమీమాంసా సిద్ధాంతం లైదిక సిద్ధాంతం దాంట్లో దేవతలకు విగ్రహాలు ఉండవు మంత్రమే దేవతా రూపం అంటే శబ్ద రూపమే తప్పిస్తే విగ్రహం అనేది వేరే ఉండదు అని వ్యవస్థ కాబట్టి ఈ దేవత కానీ ఆ పక్షాన్ని నిరాకరించారు దేవతకి విగ్రహాన్ని స్వీకరించారు ఇక్కడ శనికర్లు స్వీకరించి మాట్లాడారు ఎందుకంటే ఇక్కడ ఇంద్రుడు ప్రతార్థనుడికి పాఠం చెప్తున్నాడు ప్రతార్థనుడికి విగ్రహం ఉంది వీడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ వాపసు వస్తాడు ప్రతార్థునుడు చదివివాడికి విగ్రహం ఉంది కానీ చెప్పి విగ్రహం లేదంటే అది ఏం సందర్భంగా ఉంటుంది కాబట్టి ఇద్దరికీ విగ్రహం ఉద్దరే పెట్టుకో విగ్రహం మిథ్య అంటే అందరి విగ్రహాలు మిథ్యను ఏకంగా అంతా కలిపి మిథ్య చేయచ్చు ప్రస్తుతానికి విగ్రహం ఉందని స్వీకరించు వ్యవహార దశలో విగ్రహము కలదు కాబట్టి ఆ కాంట్రవర్సీలో పడద్దు అందుకు విగ్రహవాన్ అని ఓ మాట వేసేశారు ఆయన కృతర్ధనుడికి బోధించాడు ఏం బోధించాడు తన గురించి బోధించాడు తన గురించి బోధించాడు అండి నేను హనుమంతుడు దేవాలయానికి వెళ్ళాను అక్కడ ఏం రాసి ఉంటుంది శివుణ్ణి పూజించని రాసి ఉంటుందా హనుమంతుడిని పూజించని రాసి ఉంటుందా హనుమంతుడిని పూజించండి రాసి ఉంటుంది కదండి సపోజ్ హనుమంతుడి దేవాలయం మీద నన్ను పూజించుకుని రాసిందనుకోండి రాసుంటే ఓహో అలాగా నేను శ్రీకృష్ణుని పూజించాలన్నమాట అని అనుకుంటారా మీరు అనుకోరు మరి ఏమనుకుంటారు హనుమంతుడిని రోజించాలని అనుకుంటారు ఇక్కడ అంతే ఇక్కడ అంతే పరబ్రహ్మంటా ఏంటో పరబ్రహ్మ లేదు మరొకటి లేదు ఇక్కడ కేవలం ఇంద్రుడే ఉన్నాడు వక్త ఆయన ఏం చెప్పి ఆయన ఎలా మొదలెచ్చాడో చూసుకో ఉపక్రమ ఉపసంహారాలు నీకే కాదు మాకు తెలుసు ఉపక్రమం ఏమనుంది అక్కడ అని మొదలుపెట్టాడు నన్నే తెలుసుకో అని మొదలుపెట్టాడు నీకు ఈ సమస్య గీతలో కూడా వస్తుంది గీతలో శ్రీకృష్ణుడు నేనే అంటాడు పైగా ఏమంటాడు నేనే సకల ప్రాణుల హృదయాల్లో ఉన్నానన్నాడు అహం అంటాడు అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అంటాడు ఇప్పుడు అక్కడ అహం అంటే అర్థం ఏమిటి దేవకీనందనుడు అనే దేవకీనందనుడైతే అర్జునుడి రథం మీద కూర్చొని ఉన్నాడు కానీ సకల ప్రాణము హృదయంలో ఎలా ఉన్నాడండి కాదు వాళ్ళు భావన చేస్తున్నారు వాళ్ళ భావన సరైనయా అక్కడ ఉన్న వస్తువు ఏమిటి చెప్పను కాబట్టి అక్కడ అహం అంటే దేవకీనందనుడు ఆ కాలేడు అక్కడ అహం అంటే ఏమని చెప్పాల్సి ఉంటుంది దేవకీనందనునిలో ఉన్న పరమాత్మతత్వము అని చెప్పాలి అధ్యాత్మ సంబంధాన్ని పెట్టుకోవాలి కానీ దేహ సంబంధాన్ని పెట్టుకోకూడదు దేహము దేవకీనందనుడు అంటే ఈ మాట వెళ్ళి మీరు కనుక వైష్ణవుల దగ్గర చెప్తే పలు అక్కడి నుంచి అక్కడికి బయటకు పనిచేస్తారు ఎందుకంటే వైష్ణవ సంప్రదాయంలో విగ్రహానికి ప్రాధాన్యం ఆత్మకి కాదు ఆత్మబద్ధమది అది పరిచ్ఛిన్నము అల్పము ఆ సమాచారం అంటారు విగ్రహానికి ప్రాధాన్యం ఇక్కడ పూర్వపక్షం అదే పద్ధతిలో నడుస్తుంది కాబట్టి ఆయన ఉపక్రమం ఏమని చేశాడు మామేవ విజానీహి అన్నాడు నన్నే తెలుసుకోమన్నాడు ఉపక్రమం దీన్ని దీనికి ఒక పేరు ఉంది దీనికి అహంకారవాదము అని పేరు అంటున్నారు ఆయన ప్రజ్ఞాత్మ ఇత్యహంకారవాదేనా ఈ అహంకార మీరు మామూలుగా లోకంలో ఉండే ఈగోని యారగెన్స్ అనే అర్థం కాదు ఉదాహరణ అర్థం ఏమిటంటే నేను నేను నేను అని నేను రూపంగా ఆ దేహేంద్రియ సంఘాతమే నేను అనే సెన్స్లో ఆయన చెప్పుకొస్తున్నాడు అని అర్థం ఇంకా అంటే చెప్పడం అశ్మి అన్నాడు చూడండి ఉపసంహరణలో ఏమని చెప్పాడు ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ మనం ఇంతదాకా మీమాంస ఏం చేస్తున్నాం ప్రాణప్రజ్ఞాత్మ అనగా నేమి అని కదా అదే కదా మనం చేసి మీమాంస ప్రాణప్రజ్ఞాత్మ అంటే బ్రహ్మయే అని కదా మీ సిద్ధాంతం ఆయన ఏమన్నాడు ప్రాణహ ప్రజ్ఞాత్మ అస్మి అన్నాడు ఎందుకంటే మీ మీమాంస ఎందుకు అనవసరం కదా వేస్ట్ కదా మీమాంస ఆయన అస్మి అన్నడలేదా అంటే ఇప్పుడు ప్రాణహ ప్రజ్ఞాత్మ ఎవరవుతారు ఇంద్రుడు అవుతాడు ఉపక్రమం ఏమనుంది మామేవ విజానీహి అని ఉంది నన్నే తెలుసుకోనుంది కాబట్టి నన్ను అంటే ఎవరిని ఇంద్రుణ్ణి కాబట్టి ఇంద్రుణ్ణి తెలుసుకుని ఇంద్రుణ్ణి ఉపాసన చేస్తే సరిపడుతుంది బ్రహ్మ లేదు మరొకటి లేదు పూర్వపక్షం సేష వక్తురాత్మత్వ ఉపదిశ్యమాన ప్రాణ కథం బ్రహ్మ సత్ ఆయన అస్మి అగుదును ఏమిటి ప్రాణ అస్మి నేను ప్రాణము అగుదును అని ఆయన అంటుంటే ఆ అంటున్నాయనెవరు ఇంద్రుడు కాబట్టి ఇక్కడ ప్రాణశబ్దార్థం ఏమిటవుతుంది ఇంద్రుడవుతుంది అంతేగాని ఇంద్రుడు మహం ప్రాణోస్మి అంటుంటే ఆ ప్రాణశబ్దానికి బ్రహ్మను అర్థం అలా చెప్తావాను ఇంద్రుడనే అర్థం చెప్పాల్సింది కాబట్టి అక్కడ ప్రాణము బ్రహ్మలా అవుతుంది పైగా ఎందుకంటే అహం అహం స్వామి అస్మి అంటే ఆ స్వామి అనే శబ్దానికి అర్థం ఇది బ్రహ్మలా అవుతుందండి స్వామి అనే శబ్దానికి స్వామి అర్థం అవుతుంది అంటారు చెప్తున్నవాడు అహం ప్రాణ అస్మి అని నేను అన్నాను అనుకోండి అర్థం ఏమిటి స్వామి అంతేకాని బ్రహ్మంలో అవుతుంది పూర్వపక్షం ఇది ఈ పూర్వపక్షం ఏదైతే మనం చదువుతున్నామో ఇదే సిద్ధాంత రూపంగా లోకంలో ప్రచారంలో ఉంది మీరు గమనించరు లేదో గమనించే ఉంటారు అయినా కూడా నా చేతస్థంతో నేను ఓపెన్గా చెప్పాను ఇక్కడ పూర్వపక్షమే మీరు లోకంలో సిద్ధాంత రూపంగా ఎవరైనా మీరు స్వామి రా రామ్ సుఖదాస్జీ మహారాజు విల్లు చదివారా మీరు చదవాలి నేను వినిపించాను తర్వాత దాని కాపీ తెప్పించాను మన రామస్వామి గారితో చెప్పి తెప్పించాను మన రామస్వామి ఒక ఆయన ఉన్నారు క్లాస్కి వస్తూ ఉంటారు ఆ విల్లు నేను అది నేను పక్కన పెట్టుకున్నాను ఎప్పుడైనా గుర్తు వచ్చినప్పుడు అలా చదువుతూ ఉంటాను వీళ్ళు మీరందరూ తప్పకుండా చదవాలి ఎక్సంత్ కి వసీయత్ అనే రూపంలో ఉంటుంది ఎక్సంత్ కి వసీయత్ దాన్ని మీరు కొనక్కర్లా మీరు కనుక స్వామి రామసుక్రదాస్ జీ అనేదో అలాగ గూగుల్కి వెళ్ళే ఆ వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు అయితే నా దగ్గర ఉంది ఇస్తాను గెరాక్స్ చేసుకోవచ్చు తప్పకుండా చదవాలి దేహాన్ని ఒక తత్వంగా ప్రతిపాదించటం అంతకంటే భ్రష్టత్వం ఇంకా వేరే ఇంకొకటి ఉంది ఈ అయ్య భగవాన్ అమ్మ భగవాన్ అలాగే వచ్చింది ఇప్పుడు లోకం పిచ్చి లోకం నిన్నటిదాకా అయ్య భగవాన్ అమ్మ భగవాన్ అంటే వేలు లక్షలు పోసి పాదపూజలు అవి చేసిన వాళ్ళు ఇప్పుడు కటౌట్లు కనపడితే నిప్పు పెడుతున్నారు కటౌట్లకు నిప్పు పెట్టడం ఏంటండి అనార్థం ఉన్నదానికి తప్పు కదా కటౌట్లకు నిప్పు పెట్టకూడదు తీసేసి ఎక్కడ పెట్టేయారు అంతేగాని నిప్పు పెట్టడం ఏమిటి ఆ కట్టెలు ఎవరికైనా వేస్తే పొయ్యిలో పెట్టుకుంటారు ఆ ఆ కటౌట్ కాగితం నాగిస్తే నేను పుస్తకాలు అవి ప్యాక్ చేసుకుంటే ఉపయోగించుకుంటాను అలా ఏదో చేసుకోవాలి కానీ నిప్పు పెడితే ఏమైనా పెట్టు అది నిప్పు అది ప్లాస్టిక్ అది ఆ ప్లాస్టిక్ గల నిప్పులు పెడితే అది పొల్యూషన్ సో పిచ్చి అంటే ఇదో పిచ్చే అదో ఇది తప్పే అది తప్పే ఇనివే ఇది అహంకారవాదము ఇక్కడ అహంకారవాదం అంటే తప్పు అనే సెన్స్ లో అంట అంటున్నాడు ఇక్కడ అహమ్మని మొత్తం చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఏ శబ్దానికి అర్థం చెప్పినా అల్టిమేట్గా ఇంద్రులనే నువ్వు అర్థం చెప్పాలి ఓకే చెప్తున్నవాడు ఓ దేవత దేవత యొక్క ఉపాసన అన్నది నీకు శాస్త్రంలో ఉన్నమాటేది కాబట్టి ఏమిటి నీ సమస్య బ్రహ్మ ఏమీ లేదు స ఏషభక్తు ఆత్మత్వేనోపదిశ్యమాన కథం బ్రహ్మ సత్ చెప్పాను ఇంకో హేతువు చెప్తున్నారు నహీ బ్రహ్మనో వక్తృత్వం సంభవతి చూడండి బ్రహ్మే అయితే చెప్పడం సంభవమే కాదు బ్రహ్మ వక్త కాడు ఇంద్రుడు వక్త అవుతాడు కానీ బ్రహ్మ ఎలా వక్త అవుతుంది పరబ్రహ్మ వక్త అవ్వదు ఎందుకంటే పరబ్రహ్మకి నోరు వాయా లేదు పరబ్రహ్మకి ఇంద్రియాలవే ఉండవు ఇంద్రుడికి ఉంటాయి అవాగమనా ఇది శృతిభ్యుతి ఏమని చెప్తా ఉందంటే పరబ్రహ్మకి వాక్కు లేదు అని చెప్పింది ఆ వాక్ వాక్ అంటే మాటని కాదు వాగింద్రియము వాగింద్రియముంటే మాట వస్తుంది వాగింద్రియము లేదు ఆ పరబ్రహ్మకి మనస్సు ఉండదు మన ఆయన గారు అలా అంటాను మీరు సమస్యలు విన్నారు ఆయన నీవారం మనం ఒక మనస్సు పెట్టుకుని జీవుడు కూర్చీలో కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటాడు అలాగే దేవుడు కూడా ఒక పెద్ద సింహాసనంలో కూర్చొని ఓ మనస్సుతో ఆలోచించుకుంటూ ఉంటాడని అలా ఎన్నడో అనుకోకూడదు మనస్సు ఉండదు దేవుడికి మనస్సు ఉంటే జీవుడు అయిపోతాడు దేవుడికి మనస్సు ఉండదు ఎవరు ఏ ఉంటుంది మనస్సు యొక్క స్థానంలో మాయాశక్తి ఉంటుంది అంతఃకరణ స్థానియా మాయాశక్తి అంటే ఎందుకంటే వారు సృష్టి చేయాలంటే సంకల్పము అవన్నీ కూడా మాయాశక్తి ఉంటుంది అక్కడ మాయాశక్తియే సృష్టి రూపంగా పరిణామాన్ని చెందుతూ ఉంటుంది అంతేగాని ఆయనకు మనస్సు ఉంటుందని ఆ మనస్సులో అప్పుడప్పుడు కోరికలు పుడుతూ ఉంటాయని కొంతమంది మీద ప్రేమ పుడుతుందని ఇంకోహీ విసుగు పుడుతుందని నష్టమో అని చిటాకు పుడుతున్నా అనే విసుగు ఇలాగే కాదు ఇది నాట్ లైక్ దా ఎనీవే పరమాత్మ పరబ్రహ్మ అమనాహ అని ఉంది ఉంది కావలసిన పార్టీ తీసుకుంటాడు ఇంకా అసలు ఏమనుందంటే సశృణోత్యకర్ణ అకర్ణ సహా శృణోతి చెవులు లేవు పరబ్రహ్మకి కాని వింటాడు ఆ శ్లోకం ఏంటంటే అపాణిపాద జవనోగ్రహీత శ్వేతాశ్వేత రూపణ శక్తులు అది చేతులు లేవు పట్టుకుంటాడు కాళ్ళు లేవు పరిగెడతాడు పరమాత్మ అపాణిపాదో జవనోగ్రహీత పశ్యత్యచక్షు కళ్ళు లేవు చూస్తాడు సశృణోత్యకర్ణ చెవులు లేవు వింటాడు అది కోర్చేడు వీడు అది కోర్చేడు మరి ఏది కోట్ చేస్తాడు అవాగమనా అన్నది కోట్ చేస్తాడు వాగింద్రియము కాదు ఇప్పుడు అవాక్ అన్నదానికి రెండు అర్థాలు చెప్పచ్చు వాక్ అవాక్ పరమాత్మ వాగింద్రియము కాదు ఇంద్రియమే పరమాత్మను వీడు భ్రమపడితే కాదు అయితే నవిద్యతే వాక్ దీనికి వాక్ లేదని బహువ్రీహి చెప్తే వాగింద్రియము లేదు రెండూ కరెక్టే కాబట్టి పరమాత్మకి వాగింద్రియము లేదని శృతి చెప్తోంది కనుక ఇక్కడ వక్త ఒకడు ఉన్నాడు కాబట్టి ఈ వక్త ప్రాణోస్మి అని నేను అంటూ ఉంటే ఆ ప్రాణ తీసుకెళ్లి పరబ్రహ్మను ఎలా అర్థం చెప్తారు మీరు చెప్పడానికి వీల్లేదు తగ్రహ సంబంధిభివా బ్రహ్మణీ అసంభవద్భి ధర్మై ఆత్మానం శాకే్య ప్రాయం ఆది పైగా ఇది పూర్వపక్షాన్ని ఎంత బలం చేసుకొస్తున్నారో చూడండి పూర్వపక్షాన్ని బాగా బలం చేసి తర్వాత ఖండిస్తారు పైగా ఆయన ఈ ఇంద్రుడు చెప్తున్నాడు కదా ఇంద్రుడు తనని గురించి ఒక స్తోత్రం కూడా చెప్పాడు తనని తానే పొగిడేసుకున్నాడు ఆత్మానం తుష్టాలని దేవతోపదేశం చేసేప్పుడు అలా పొగుడుకుంటాను ఇప్పుడు ఉన్నాడు అనుకోండి శ్రీకృష్ణుడు తనను తాను పొగుడుకుంటూ మాట్లాడేస్తాడు ఏమని ఈ ఈ అశ్వత్థానా మహం వృక్షానామహం అశ్వత్థ నదుల్లో నేను గంగా నదిని అంతా కదా అనుభూతి ఆ విధంగా తన మహిమ అంచేతనే అక్కడ అహంకారవాదం పొసగదు అక్కడ తన మహిమ తాన్ని చెప్పాడంటే దేవకీనందనుడు గంగానది ఎలా అవుతాడు కాబట్టి అక్కడ అహంకారవాదం కుదరదు అహంకారవాదం బదులు అహంశబ్దానికి పరబ్రహ్మ దృష్టితో చెప్పాడంటే అన్నీ కుదురుతాయి సరే అది సిద్ధాంతం అది అలా చెప్పేటది ఇక్కడ మేము మనం సూపర్ఫిషియల్గా పూర్వపక్షం ఏంటంటే ఇంద్రుడు తన గురించి పొగుడుతూ కొన్ని మాటలు చెప్పాడు ఏమని చెప్పాడు త్రి నాకు మూడు తలలు ఉన్నాయన్నాడు ఈ మాట ఎవరికైనా తెలిసిందంటే ఇప్పుడు దేవాలయం కట్టేస్తారు మూడు తలల దేవాలయం చాలా అందంగా ఉంటుందండి త్రిశీర్షానం అంటే మూడు గుణాలలో అవి ఉంటున్నాయి మూడు తలలు నాకున్నాయి అన్నాడు ఇప్పుడు చూడు మూడు తలలు నాకున్నాయి అంటే ఆ ఎగ్జెక్టివ్ పరబ్రహ్మకి కుదురుతుందా ఇంద్రుడికి కుదురుతుందా పరబ్రహ్మకి కుదరదు ఎందుకంటే పరబ్రహ్మకి విగ్రహం ఉండదు పరబ్రహ్మకి దేహం ఉండదు ఈ ఈ విశేషణం విగ్రహ సంబంధి విశేషణం అదొకటే కాదు త్రిశీర్షాణం త్వాష్ట్రం అహం అహనం సారీ సారీ త్రిశీర్షాణం అంటే ఇంద్రుడు కాదది అహం త్రిశీర్షాణం త్వాష్ట్రం అహనం నేను వెళ్ళి నా ఆయుధంతో మూడు తలల త్వాష్ట్రుణ్ణి చంపి వచ్చాను అన్నాడు అది దేహం ఉన్నవాడు చంపొస్తాడా దేహం లేని ఆత్మతత్వం వెళ్ళి చంపొస్తుందా దేహం ఉన్నవాడు అది విగ్రహ సంబంధం మూడు తలలని కాదు అంటే అక్కడ ఇంకా ఏం చేసే తీనా అరుణ్ ముఖాన్ యతీన్ చాలా విరుపేధ్య ప్రాయ్యం ఇలాంటివైతేనే మన వాళ్ళు చదవట్లేదు చదివితే చాలా కంఠంలో అడ్డుపడతాయి అరుణ్ ముఖాన్ యతీన్ అంటే సన్యాసులు నేను ఈ సన్యాసులను తీసుకెళ్ళి మాంసం తినే తోడేళ్లకి ఇచ్చేసాను అన్నాడు చాలా వృత్తేభ్య తోడేళ్లకి రాయత్సం అప్పు చెప్పేశాను అప్పుడు ఆ తోడేళ్ళు ఏం చేస్తాయి వాళ్ళని పీకేసి తినేస్తాయి అలాగే ఈ సన్యాసుల్ని అందరినీ తీసుకెళ్ళి నేను తోడేళ్లకి ఇచ్చేశాను ఎటువంటి సన్యాసులు యతీన్ ఎటువంటి అరుణ్ముఖాన్ అంటే ఉపనిషత్తు ఉపనిషత్తు ముఖముందు గల వాళ్ళని ఉపనిషత్తు ముఖమునందు లేని అరుణ్ముఖాన్ యతీన్ అంటే ఆత్మవిచారం లేని సన్యాసుల్ని నేను తీసుకెళ్ళి ఆ శాలావృకములకు ఇచ్చేసాను అని అక్కడితో అగలేదు ఇంకా తర్వాత మంత్రం ఉంది ఆ శాలావృకములు ఏం చేసాయంటే యజ్ఞవేది దగ్గర వేళ్ళని పెట్టి పీకి తినేసేయి అని ఉంది ఆ యజ్ఞవేది ఎందుకయా అంటే చూడు సన్యాసం పుచ్చుకుంటే ఆత్మవిచారం చేసి మాట అయితే లేకపోతే గృహస్థిగా ఉండి యజ్ఞం చేసుకో అంతేగాని సన్యాసం పుచ్చుకుని యజ్ఞం మానేసి ఆత్మవిచారం చేయకుండా ఉన్నావే ఇగో యజ్ఞమేది దగ్గరే నీ తలకాయి తీసేస్తాను అని భయపెట్టడం కోసం అలా చేశాడు అని ఒక కథ జండి ఇదంతా చెప్ ఇంద్రుడు ఇదంతా కౌశిత్య ఉపనిషత్తులో ఉంది కాబట్టి ఈ విశేషణాలు విగ్రహం ఉన్న ఇంద్రదేవతకి వర్తిస్తాయా విగ్రహం లేని బ్రహ్మకి వర్తిస్తాయా విగ్రహం ఉన్న వర్తిస్తాయి ఇంద్రుడు వక్త ఆయన అహం అంటున్నాడు నన్ను తెలుసుకో అంటున్నాడు కాబట్టి ఇక్కడ విగ్రహము కలిగిన ఇంద్రదేవతయే ప్రతిపాదించబడే విషయ వస్తువు దాన్నే మనం అదే ప్రకరణం అంతేకాని పరబ్రహ్మ ప్రకరణం కాదు ప్రాణత్వం చేంద్రస్ బలవత్వాదుపపద్యతే ఇంకా పూర్వపక్షాన్ని ఎంత బలం చేసుకొస్తున్నారో చూడండి కావడానికి సరే ఇంద్రుడే చెప్పాడండి ఇక్కడ వస్తువు ఇంద్రదేవతే మరి ఇంద్రుడు ప్రాణం ఎలా అవుతాడు ప్రాణప్రజ్ఞాత్మ అని ఉంది కదా ఆ ప్రాణ ఇంద్రుడు అవ్వాలి కదా ఎలా అవుతాడు ఏమి సమస్య లేదు అవుతాడు ఎందుకో తెలుసిన ఇంద్రుడు బలానికి దేవత ఇంద్రో మే బలే శరిత అనే వేదంలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉంటారు మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉన్న ఆ స్ట్రెంగ్త్ ఏదైతే కలదో దానికి ఇంద్రుడు దేవత కాబట్టి ప్రాణ అంటే బలం అని అర్థం ఉండదు కాబట్టి ప్రాణశబ్దానికి బలం అని అర్థం చెప్పండి ఇప్పుడు టక్కుమని వెళ్ళి ఇంద్రుడితోటి కోయిన సైడ్ అవుతుంది అంటే ప్రాణత్వజ్ఞాత్మ ప్రాణ అంటే బలము అంటే బలదేవత అని అర్థం చెప్పుకోండి చెప్పుకుంటే ఇంద్రుడికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఏమి సమస్యలే ఎందుకంటే బలస్యచే ఇంద్రో దేవత ప్రసిద్ధ యాచకాచిత్ బలకృతి ఇంద్రకర్మత్ ఇతిహివదంతి వైదిక ప్రసిద్ధి ఎలా ఉందంటే వేదవేత్తలు ఎలా మాట్లాడతారు ఎక్కడ ఎప్పుడు బలంతో చేసి పని ఏది ఉన్నా ఆ పనిని అనుగ్రహించేది ఇంద్రుడే బలానికి దేవత ఇంద్రుడే అని ప్రసిద్ధి ఉన్నది సమస్య అంటారు వేదంలో ఉందా ప్రసిద్ధి ప్రాణహ అంటే బలం అర్థం ఉండేది ఇక్కడ చెప్తున్నవాడు ఇంద్రుడు అహం ప్రాణ అన్నాడు ఆయన ప్రాణ అస్మి అన్నాడు కాబట్టి ప్రాణ అంటే బలదేవత అయిన ఇంద్రుణ్ణి ఆ ఇంద్రుల్ మనం ఉపాసన చేయాలి మామేవ విజానీ అని కాబట్టి నిశ్చితే చైవకాదు ప్రజ్ఞాత్మత్వమీ అప్రతిశత జ్ఞానత్వా దేవతాత్మన సంభవతి మరి ప్రాణ అంటే బల అర్థం ఉంది కుదిరిచారు ప్రాణ ఇంద్రుడికి వర్తిస్తుంది మరి ప్రజ్ఞాత్మ ఎలా వర్తిస్తుంది అది సమస్య కాదు ఎందుకంటే ప్రజ్ఞాత్మ అంటే ప్రజ్ఞయే స్వరూపముగా గలవాడు ప్రజ్ఞ అంటే గొప్ప బుద్ధిశక్తి ఇంద్రుడు దేవత ఆయన ఏం కాదు దేవత కదా కాబట్టి దేవతాస్వరూపుడికి ఒక మొక్కవోని బుద్ధిశక్తి ఉంటుంది అప్రతిహితమైన అంటే ఆటంకము లేని అడ్డులు లేని బుద్ధిశక్తి దేవత ఎందుకు ఉంటుంది కాబట్టి ఇంద్రుడికి ప్రజ్ఞాత్మ అనే విశేషణం కూడా వర్తిస్తుంది పైగా ఆయన పాఠం చెప్తున్నాడు ప్రదర్దనుడు నేర్చుకుంటున్నాడు ఆయన ప్రజ్ఞ గలవాడవుతాడా ప్రజ్ఞ లేనివాడవుతాడా కాబట్టి ప్రజ్ఞాత్మ అనే విశేషణం కూడా ఇంద్రుడికే వర్తిస్తుంది అప్రతిశత జ్ఞానా దేవత ఇది వదంతి ఇది హి వదంతి పైగా దేవతల యొక్క జ్ఞానానికి ఏ ఆటంకాలు ఉండవు అని కూడా పెద్దలు చెప్తారు మనకి జ్ఞానం ఓసారి జ్ఞానం ఉంది ఓసారి లేక మరొకని మరొకటని మరొకటని ఇవన్నీ మనకి సమస్యలు కానీ దేవతలకి జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది అని కూడా చెప్తారు కాబట్టి ప్రాణ ప్రజ్ఞాత్మ విశేషణాలు ఇంద్రుడికి చక్కగా వర్తిస్తాయి నిశ్చితే చైవం దేవతాత్మోపదేశే హితమత్వాదివచనాన్ని యథాసంభవం తద్విషయాన్నే కాబట్టి ప్రకరణంలో ఉపదేశింపబడే తత్వము ఇంద్రదేవత ఉపాసన అని మనం సెటిల్ చేసేసుకోవాలి ఒకసారి అలా సెటిల్ చేసేసుకున్న తర్వాత ఇంకేదైనా కొన్ని పదాలు మిగిలి ఉంటే వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉదాహరణకి హితమమైనది బోధించమన్నాడు అన్నింటికంటే హితమైనది బోధించమన్నాడు బోధించమంటే ఇంద్రుడు తన గురించి బోధించాడు అంటే ఎలా అది కుదురుతుంది ఎందుకు కుదరదు ఎందుకంటే ఇంద్రుణ్ణి ఆరాధిస్తే ఇంద్రుడు ఎవో వరాలు అంగీస్తాడు సంపదలో అంగీస్తాడు ఆ సంపదలు మరి హితతమం కాదు కదా అంటే ఎందుకు కావో అవుతాయి ఏం పర్వాలేదు నువ్వు వేదాంతం బాగా నీకు వంటబట్టి నువ్వు హితతమం కాదంటున్నావు కానీ ఇంద్రుడిచ్చే సంపదలు హితంగానే ఉంటాయి ఏం పర్వాలేదు ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటా యథా సంభవం యోజతం ఇప్పుడు కర్మకాండలో ఇది హితము కలిగి నీ హితం కలుగుతుంది అప్పుడు ఏదో అర్థం చెప్తావా చెప్పాలనికి ఇక్కడ పరబ్రహ్మ ఇక్కడ కాబట్టి ఇక్కడ హితం ఉండడానికి వీలు లేదని దగ్గడతావా లేకపోతే అర్థం చెప్తావా యథా సంభవం ఆ పరిస్థితికి తగ్గట్టుగా అర్థం చెప్తాం కాబట్టి ఇంద్రుడిచ్చేటువంటి ఫలములు చాలా గొప్పవే అని అర్థం చెప్పుకుంటాం దానికి దీనికోసం పరంబ్రహ్మ జ్ఞానము మోక్షమే కానక్కర్లా కాబట్టి అలా అడ్జస్ట్ చేయొచ్చు తస్మాత్ వక్తురింద్రస్ ఆత్మోపదేశాత్ నాణో బ్రహ్మా క్షిప్య కాబట్టి వక్తైన ఇంద్రుడు తన గురించి ఉపదేశం చేశాడు కనుక ఇక్కడ ప్రాణ అంటే ఇంద్రుడే తప్ప ఇక్కడ మనం ఉపాసించాల్సి ఇక్కడ జ్ఞానం ఏం లేదు ఉపాసనే ఇంద్రోపాసనే బ్రహ్మజ్ఞానం కాది అని ఆక్షేపం అని పూర్వపక్షం ఎంత విస్తారంగా పూర్వపక్షాన్ని నిలబెట్టాడు అని పూర్వపక్షం వస్తే ఆక్షిప్య ప్రతి సమాధీయతే సమాధానాన్ని చెప్తున్నారు సూత్రకారు సూత్రులు సమాధానం చెప్తున్నారు ఏమని అధ్యాత్మసంబూమాన్ అధ్యాత్మసంబంధ ప్రత్యమసంబంధ తూమా బాహుల్యం అధ్యా ఉపలభ్యతే ఈ అధ్యాయంలో ఇంద్రదేవతకి సంబంధించిన అధ్యాయం కాదయా ఈ కౌశీకృపనిషత్తు ఇది అధ్యాత్మ సంబంధం ఉన్న అధ్యాయము ఇక్కడ టాపిక్ పరమాత్మ ఇంద్రుడు టాపిక్ కాదు కాబట్టి ఇంద్రుడు అహం అంటే దానర్థం ఇంద్రుని యొక్క ఆత్మ విచ్ ఈస్ ది ఆత్మా ఫాల్ అని అర్థమే తప్ప ఆ ఇంద్ర విగ్రహం అనర్థం కాదు అని దానికి పూర్వక్షాన్ని ఖండిస్తారు ఇది మల్టీప్లాస్ ఓం పూర్ణ మధ పూర్ణ మిం పూర్ణ